మహారాజా ఏమి చెప్పేదయ్యా రెండు బలములు అలా తలపడిపోలేటప్పుడు ఎవరు రాజు లక పట్టణం ఉన్నదే ఇతరంగమునందు తగ్గిన వారి చేత సంకులమై నిండిపోయింది సుమంగా సమయమునందు విలంభణం కలిగినటువంటి వాడై మోడు అత్తముల చేత కొట్టినాడు మీ భీష్ముని కానీ అతడు మరలి చూడకథని నిర్దేశించి పలికి రహాసముతో కానీ తిరిగి కొట్టకుండా భీష్ముడు శిఖం నువ్వు చేయమంటాడు చౌవతించటవాణి కాక నా కోసి అతని మొట్టమొదట స్త్రీగా ఉండి తరువాత దేవిని మగవారిని చేసను అటువంటి స్త్రీవైన నిన్ను కొట్టను సునావో శిఖండిని నా భయం అసలాదు నీవు సరి కోటి గతం బతికించితే నేను గాని కోపము ఆ నీవు ఎంత కొట్టినప్పటికీ నేను నవ్వుదు నేను అవుతానే గాని నిన్ను మరల భర్తను సుమావో శిఖండిని అని గోపించ శిఖండి మరియు నతని కీర్తని అంటే గోపించి ఆ శిఖండి ఏమంటాడు ఆ భీష్ములతో గెలిచి రాతుల నెల్లను బలి ఉండకు పరశురాపు ప్రతి వీరుడవై అలవు కలిమి నెరపిన తీము నాకుతో పదాలవు కంటే భీకుడా అనేక మంది జయించినావు సుమహ పరశురామునితో ఇరువు రెండు రోజులు మహాయుద్ధం చేసినావు కాని నా ముందు మాత్రం నీ పరాక్రమము నీ ప్రతాపము ఏమీ చేయవు సుమంగామైయక క్రీడించి ఎదుగుమెత్తైనయకముల నిన్ను కూచూ ఎవటినైతే నేను సూచగనన్ను నీవు కొట్టినా సరే కొట్టకపోయినా సరే నా బాణముల చేత మాత్రము నిన్ను పడగొడతాను దానికే మీ సందేహము లేదు నేను ఆడదాన్ని చేగవాడిని చే నే నిన్నీ పోడి పుదువు పెసగ నష్ట విద్యున్నా నీ వాడి అంతా చరచీనా అత్త బలం చేత నిన్ను పడగొడతాను సుమా ఏమీ సందేహము లేదు అనుకు మరియు నైదము లేతే ఆని ఐదు బాణములు ప్రయోగించినాడు విలుపుని మీద పలుకులు విని పలుగును పలుకులు విని అర్జునుడి ఉన్నాడు ఏమిట శఖండి రహంగా చలవేగి మాట్లాడుతున్నాడు ఈ వేళ ఆ దైవతత్వం కాబోల్ను అనుకుంటాయట నదీనందను సమయటపోయిన దైవతత్వోత్సాహం మన నే చుపలినని ఊహించి నదీనందను ఇప్పుడు పడే సమయంలో ఆసన్నమైన కారణం చేత ఆ దైవతత్వమైన ఉత్సాహంతో ఇలా పొలుగుతున్నాడు సుమంగీసండి ఊహించి పోద్బలంబుగా అతరికెత్త ఉత్సాహపరతో పరచ ధరించిన వాడయ్యేమంటాడు అర్జునుడు లక్షము నవ్వు మాటలు అండి అన్నావు సరే బాగానే ఉన్నది ఆ మాటలతో సమానంగా తెలియకుండా చేస్తే కానీ సరిపోవదు వట్టి మాటలు మాట్లాడితే లోకమంతా నవ్వునయ్యా నేను గల్లకేమీండగా నీ ఏమీ భయములే దేవుని వలన కూడా చలదేగి ఆ విష్ణుని కొట్టవయ్యా పడగొచ్చు అనేనప్పుడు గంగే ఇందు పంచాల బలంపై తరిమినాంగా తొలగి అర్జునుని యొక్క సెకండ్ మును వదలి ప్రక్కకు తొలగి బలము మీద అతను యొక్క శక్తి చూపిస్తున్నాడు భీష్ముడు పాండవ బలములు కానీ ముందుగా కలిసిన కౌరవ సేన తరలి మరలినందు పాండవ సేనంతా విజృంభించింది కౌరవ సైన్యమంతా కూడా తరలి వెనుకబట్టింది గురుజు నది సొన నది సోను మన సైన్యము సైన్యమునందనగునే అనవుడు అది చూచి గురురాజు దుర్యోధనుడు భీష్ముని సమీపించి స్వామి మీరు ఉండగా మన సైన్యం ఉన్నదే ఇలా దైన్యమును పొందవచ్చునడు రాధాదుతో నో ఏమంటాడు దుర్యోధను తో భీష్ముడు పదివేన ఇచ్చిన బాస వచ్చనవీ మనిషి నచ్చిది వినులా విటమీ తరుగు వ్యతమైతో దుర్యోధన నీకు పదివేల మంది రసికులను సంహరిస్తాదని నేను బాస అది అయిపోయింది సుమా పదివేల మందిని నెరిగి పడగొట్టినాను కాని ఇక లావు నా యొక్క శరీరములో బలము తగ్గినట్టుగా తోస్తూ ఉన్నది సుమంగా నేటి భంగి తోట పాండవులు సమయ చేత గలు సమసే చేత ఈ రోజున నేను ఉండటమో లేకపోతే పాండవులు ఉండటమో అంతేగాని లేకపోతే నేను పోవటము లేక పాండవులు పోవటము అంతేగాని ఇద్దరూ ఉండేది లేదు అయితే మధ్య నా చేత వారు పాండవులు వారు పడను నేను పొడుట నిక్క ఆయన చేతి బొలువు చూడు మీకి పేర్చింది అని వగలేని మంటలు మాదిరిగా మండిరుడు ఉండి వాడై ఆ సైన్యమునా వద్దు నాశనం చేసినాడు అతి సమయమునందు నీ కుమారులంతా వరవడించి ఆ పీసుకుని పాపు చేత వాని పాండవేయ పంచాల యాదవ పండ కేకయా బలము లొక్క మగిన తోవని మనలు మక్కనుటైనప్పుడు కోరు ఘోరమయ్య నటిపాంగా తరువాత మాక్ష పాంచదవ పాండవ బలములన్నీ ఏకీభవించి ఆ సౌరవ సైన్యం మీద జరగబడింది అతి సమయము నుండి చాలా భయంకరమైన యుద్ధం చెల్లింది అట్టి అర్జునుక ఆలోకించి అతి సమయము నుండి అర్జునుడు నీవు బీచ్ మిన్నగోను గలు అతనిపై కవియ మీద కొని మదీయ బాధం వల్ల గొప్ప గోద బనసు కోల్చదని తని పుట్టుదయముదాంగా నేనుండగావాఖండి మీ భయం లేదు కనుక తని మీ వీట్కుని నీ బాణముల చేతంగా అతని పొలుకులు విని ఎలుంగు అతని పొలుగులు విని అర్జునుని మాటలు విని ద్రుడు మన యోధులందరుని శాంతను పై ధరుముడు ఎంత పని లేదని పలికి ఆస్తి పొలుపిడి నట మీరంత పోయిని మీద తరముండయ్యా అర్జునుడుండగా మనకే మీ లేదు గనుక ఏమీ వెనుకాడవద్దు అని ఉత్సాహపరిచినాడు సైన్యమును నలంబసు అభిమన్యులతో సుదక్షి నుండు అనేక మంది మహాయోధులంతా ఒకరితో ఒకరు ద్వంద్వ యుద్ధానికి కడంగి మహా మెరక్కోదండరు పొడి చేస్తూ ఉన్నారు ఒకరి పురదములను ఒకరు నడుగుతూ ఉన్నారు ఒకరి ధనస్థులు ఒకరు ఖండిస్తూ మహత్తరమైన యుద్ధము సాగింది సుమా రెండు వాగులకు ఆ యుద్ధమునంతా చక్కగా తోడబలెను ప్రక్కను ఉంటే కనిపించదు అని వచ్చినాడా ఏమి అనేటట్టుగా గగన గగన మధ్యమునకు వచ్చినాడు సూర్యుడు సైన్యమునంత తన చేత నడికి పడవస్తూ ఉండగా చూచి దోనుడు వచ్చి మార్కున్నాడు అక్కడ నడంగంటే అక్కజుండు తోడన సేనా సమేతంగా అడ్డపడిపోని ఇక పెనంగుతు వచ్చేటువంటి యొక్క ద్రోగుడు నాడే ఆయనకి అడ్డుపడ్డాడు ధమ్మరాజు అనేకమైన సైన్యములతో ఎక్కడికైనా పోతావు అని చెప్పి బీట్కుని దగ్గరకు రానీయకుండా అడ్డుపడి కుంభ సంభముందు తప్పుడు బ్రోధమునంగ నిప్పులు రాలంగా తనకు నెర సంఘటమై తన ఇక తని చెప్పాలగతి విశేషములంగా అంటే తాను వీపునికి సహాయపడవలన చూచినాడుగా రావటానికి వీలు పడలేదు అది చూచి కుమారుడైన అశ్రద్ధామును చూచి దివ్య బాణముల తంతము అశ్రద్ధామా తటపట దివ్య బాణముల తంతము పో ఆ దివ్య బాణముల యొక్క దంతమున్నదేదంతా తడబడుతూ ఉన్నది రాగిడు మంత్రముడు దంతములన్నీ గుర్తు లేకుండా పోయినవి చాప దండమును అదిలో ఉన్నటువంటి యొక్క ధనస్సు చలిస్తూ ఉన్నది మరంగును నాకు వశంగు కాదు నా మనస్సు నా యొక్క అచేర్ లేదు సుమాగ డి అది జైవు లంగము గటంక తొడంగదు నేటి భంగి కౌవడి తన పూంగి దేశ్వర ధ్రవం మధు బుద్ధి జలించ కుట్రకా నా శరీరమంతా తూగాడి జలించిపోతూ ఉన్నది కనుక ఇదంతా తోటగంగా ఆ కవ్వడి ఉన్నాడే అర్జునుడు తన యొక్క పూనికనంతా ఈ రోజున తీరుస్తాడు సుమా భూమిని పడగొడతాడు అతని మునుమటు తల ఎత్తి చూడుమోగా అర్జునుని యొక్క మునుమున్నదే అది తల ఎత్తి తోడవయ్యాంగర్రములో క్రింద పడిపోతున్నటువంటి గొర్రములను ఆ పూ మీద పడిపోతున్న ఏనుంగులునయేలు తుంపులయ్య प्रलयक आलय दुर्दीन मुंकजा मुन एला ఆ ప్రకారంగా నాశనం అయిపోతూ ఉన్నది సైన్యము అర్జున్ యొక్క మునుమునందు అధీనుక అతడి కుదుసేనపై గద్దలాడదొచ్చే అదటి కుదుసేనపై గద్దలంగాడదొచ్చే కౌరవ సైన్యం మీద గద్దలాడుతూ ఉన్నవి పై పొడుతున్నవి అదేలన్నీ పొడుతూ ఉన్నవి నాలుగు వైపులాంగ ఎక్కడ వినంగా వచ్చే అటు రోడ్డ భయ శివారుతము శివారుతముఖన్నదే ఎదురుగా వచ్చి పూస్తూ ఉన్నది అంటే ఆపగా నందే భీష్డు పడిపోతాడు సుమా ఈ వేళి ముఖము బగ్గలంపై తోతున్నయేమ్మందు కోపము అతిశయించి తోడటానికి చేరి తోడటానికి వీలుగా కుది ద్రౌపదేయ నగుల సహదేవ సైతుండడు మన అతని మిగిలినకు రదు ఆ ద్రౌపదేయులతో నకుల సహదేవులతో కలిసినటువంటి వాడైనా మీద తిరగబడుతూ ఉన్నాడు అతిధమరాజుని అతిక్రమించడా అది నాకు సాధ్యమవుతలేదు నీవు దేవృతు బాలికోయి అతనికి ప్రాణములు రాసు సమయం కాదు కాబట్టి నీవైనా పోయి ఆ పీఠునికి వలపట దాపటా రెండు వైపులా ప్రాపై సహాయంగా నిలబడవయ్యా ఏది ఎత్తున్నప్పటికీ ప్రాణములుదా చే అని పనిచిన అశ్వద్ధామ యుద్ధామగరి పంపగా మహావేగంతో వెళ్ళిపోయినాడు భీముని దగ్గర అశ్వద్ధామ నరుడే భీమసేను నరుడే సెకండ్ పరచది వేస్తూ సమయం సత్వరుడగుతకువరుడే గురుసేన మీద తని వెలుతల్ సమయ జరగబడినాడు ఆ సుయోధను సుశర్మాని భూపాలకులను ఆలోకించి భీమార్జునులను నాకు నియోగించుకి దుర్యోధనుడు వీరంతా పోయి సింది అని చెప్పినాడు కౌరవ సైన్యమంతా ఒక్కమ్ముడిగా వచ్చి పైన పడింది యజ్ఞ సమయం భీమా అర్జునులకు పోరు భారమైంది సాత్విక ప్రముఖులకు సాక్ష తరువాత అభిమన్యుడు మొదలైనటువంటి వారంతా సర్వసైన్యములతో వచ్చి వారికి సహాయంగా మార్పున్నారు దండముల గణ కేసరి చందీకుర నఖరములంగా ఆ పాండవ సైన్యాన్ని మంగతాయ ప్రకారంగా ఉప్పంగునో ఆ ప్రకారంగా ఉప్పొంగిన వాడై పాండి బుద్ధిగా చూపి వదిలినాడటేతల్లెటి తలయు నువ్వు తలలు దిగి పడిపోతూ ఉన్నాయి గుర్రములు దిగి పడిపోతూ ఉన్నాయి ఏ ఎనుగులు దగి సమసీకి పడిపోతూ ఉన్నవి ఆ ప్రకారంగా సైన్యమంతా ఆ గుట్టలు గుడుతూ ఉన్నది ఆ పీట్ని మును విహరించి అపరాటూ ఇలా చాలాసేపు విహరించినటువంటి వాడ రణక్రీడ చేసి అపరాం ఉన్నది సాయంకాలం మూడు గంటల సమయం పది రోజులుండి కొత్త మియులైనటువంటి వారిని అనేక మందిని భూమికి బలి ఇచ్చినాను సుమంగా కాదీ ఇక సరిపెట్టడం ఉన్నది ఈ మేనితోటి పొత్తు ఉన్నది అది మానుకో మానుక మంచిదిగా తోచున్నది నాకు అది కయము రాక్తనితోనే సరి యుద్ధము చేసినట్లుగా ధమ్మరాజు సమీపమునకు పోయి ఆ ధమ్మరాజుతో ఏమంటాడు భీష్ముడు నయించిన అంతపతులంపు నేను పుట్టింది మొదలుకుని అనేక వేల మంది రాజులందరినీ కూడా అన్నరికి సంవరించినాను కానీ విసివితి విసుగు పుట్టింది కనుక ఇక్కడేను ఆసురవిధి ఉన్నదే ఆ మాన్ని హోమాన్ని ఆపినయ చెయ్యను మీరు నా హితము కోరుతే సెకండ్ ముందు కాకగడిగి ఎంత ఒట్టు వారు నొక్క పెట్టగా పైపడి ఏదో ఇంత తడవుతేయవలతో హితము కోరినట్లయితే శకండిని ముందు పెట్టుకున్నటువంటి వారై మీరంతా ఒక్కసారిగా ఏకీభవించినా మీద పడి నన్ను పడబట్టాల బలంపై నడరే తన యొక్క రథాన్ని పరపించేటువంటి వాడై పాఠ్యాల బలం ఉన్నదే మన దూకినాడు దండము గని మెచ్చి తా మహుడు ఆ అతి సమయముందు అభిమన్యుడు లక్ష్మణ కుమారుడు మొదలైనటువంటి యొక్క కుమారుడంతా వచ్చి తలపడినారట ఆ తల యొక్క మునుమునకు ముందు వచ్చి అటువంటి మునుముల యొక్క పరాక్రమము చూచి సంతోషించిట్ పైన గలసి మొందటాము దివ్యాస్త్రాన్ని ఎంతి ఎక్కించినాడు ధనుస్థు వీట్పుడు అట్టి సమయం నుండు సరిగా ఎదురుగా వచ్చినాడుట శిఖం sc enquanto nidojee ay there I ate the drum mashi quicata ఆ దాన్ని ఉపసంహరించుకున్నా ప్రయోగించలేదట అదివ్యాస్తమును అర్జునని యొక్క రథం మీద పెట్టుకున్నా శిఖండిని అయి నీ ఇష్టమైనట్టుగా కొట్టునే ఉన్నాయనక నీకు వచ్చినట్టు బాధ ఏమి లేదు అంటే ఆ బగ లాగి లాగి కొడతాడట వాడు కొడితే ఆయనకి లెక్క బాణం ఆ పెట్టుకునికే అర్థం లేదు ఆ అది సందుగా చేసి వెనుక ఉండి ఆ శిఖండ్ యొక్క ఉండి లాగి కొడుతున్నా అర్జునుడునందుకంకము కడ్డ పడుతు పెట్టుకున్నటువంటి వాడైని యొక్క కోదండం ఉన్నదే ధనస్సు నదికి ఒకలపార వహించినాడు అది సమయముడు జుడు మిగిలినటువంటి గౌరవులంతా ఒక్కొమ్మడిగా వచ్చి అర్జున్ పొదివినారు సమీర నందన సాక్షికీ తరువాంగీముడు ఘటోద్గజుడు అభిమన్యుడు సాత్విక మొదలైనటువంటి యొక్క మహాయోధులంతా వారు వచ్చి తిరగబడినారురందర నందను మన సైనికులకందరూ కన్ని రూపుల వారు నా ఆగ్నేయా మహాక మమునందు పురందర నందనుడు నా అర్జనుడు అనేక దివ్యాస్తములు ఐందాస్తము వారుణాస్త్రము పజ్జాస్త్రము ఇలాంటి యొక్క దివ్యాస్తములు పరకించమన్యములంతా సాడిపోయే చెట్టు పట్టినాడు మీద మాత్రం ఒక్క దెబ్బ కూడా పడనీయకుండా చూస్తుంది నేను మీరు పయబట్టాలి సుమాని అంతో నాయట అతన్ని వెళ్ళెత్తిన అన్నింటినీ చోటుతో నదునుమాడుతుండే ఎన్ని ధనస్సులపై కట్టితే ఎన్న ధనస్సునల్లా నడికి పారవేస్తూ ఉన్నాడు అర్జునుడు ఒక శక్తిని ప్రయోగించినాడు భీష్ముడు అర్జును మీద దాన్ని నడికి పారవయించినాడు సూతుని కేతనమును కూర్చినూతుని కేతనమును ధ్వజమును కూర్చినాడు మనమున భీష్ని వితూ పండవుల నాడు ఈ పాండవు గెలవటం ఒక లెక్క రోజు కాదు కానీ ఆ జగదీశ్వరుడు నాడే సర్వేశ్వరుడు పాపుగా వచ్చాడు వారికి కాబట్టి ఇక గెలవలేం లేకపోతే ఈ పాండవులు ఏమి ఆ సర్దుకోండి మీరు కూడా వాళ్ళ వర్షం కదా కొంతమంది నిలబడి ఉన్నారు సర్దుకోవాలి అలా ఖాళీ అలా ఖాళీ పరిగిన ప్రతి చెప్పిది వధ విధంగు సమజము శాంతమై నుండెదా నడిచి పాటే దిగి నన్నగ నిరిగి